వీటి గురించి స్పష్టత ఉండాలి స్పష్టత ఉన్నప్పుడు తెలుసుకుంటే ఇందాక నేను మొట్టమొదటి చెప్పినట్లు ఆచరించాలనేటువంటి ఛాస్ ఏర్పడుతుంది తెలుసుకోకపోతే ఆచరించడం గురించి అవగాహన మనకు ఉండనే ఉండదు అందుకని ఏవి చెయ్యకూడదు సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి లేక ప్రీ జడ్జ్మెంట్స్ అంటే ఏమిటి నలుగురు వచ్చారు హోటల్లోకి వాళ్ల ముక్కు మొహం తీరు చూసి మనం వాళ్ల గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం మనం తొందరపడి నిర్ణయాలు చేస్తున్నాం మనం తప్పు తొందరపడవద్దు ఏ మైనర్ యాక్సిడెంట్ అయిందో ఏమో ఆ యాక్సిడెంట్ అయిన స్థితిలో దుమ్ము ధూళి కొట్టుకుని వస్తున్నారు వాళ్లు మీకు అర్థమైందా చాలా నీట్ గా బట్టలు వేసుకుని వచ్చినంత మాట్లాడడం గొప్పవాడు పెద్దవాడని కాస్త మురికి బట్టలు లేకపోతే ఏదో దుమ్ము ధూళి ఉన్నందువల్ల కొన్ని రోడ్లు ఉంటాయి మనకు కదా చెప్పని అనుకోకూడదు ఇంటరప్ట్ విత్ యువర్ థాట్స్ అండ్ అడ్వైస్ మధ్యలో ఎదుట వ్యక్తిని మాట్లాడనివ్వకుండా మధ్యలో జోక్యం చేసుకుని నీ సలహాలు నీ అడ్వైస్ ఇవ్వటం అనేటువంటిది ఇది ఇబ్బందిని కలిగిస్తుంది ఇంటరాగేట్ ఆర్ ఫ్రీచ్ ఇంటరాేట్ అంటే ప్రశ్నించడం వరుస పెట్టి ప్రశ్నించడం ఊతప్ప మీ దగ్గర ఉంటుందా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉంటుందని పెద్దగా వేస్తారా చిన్నగా వేస్తారా మామూలు సైజు వేస్తామండి సార్ మాకు పద్దతి ప్రకారం ఉంటుందండి ఆ సైజు వేస్తాం ప్రీచ్ అంటే ఏమిటి బోధ లాంటిది ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క రుచి నీకు అర్థమైంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుంటుంది పేరు మార్పు ఉండొచ్చు ఒక్కొక్క రుచి ఉంటుంది ఇప్పుడు కొత్త ఊరికి నేను వచ్చినప్పుడు ఆ ఊళ్ళో రుచులు తినాలని నాకు అనిపిస్తూ ఉంటుంది తప్ప మా ఊళ్ళో రుచి లేదని అనుకోవడం కుదరదు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వంట నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ గుంటూరు వెళ్లారనుకోండి ఉన్నారా గుంటూరు వాళ్ళు కదా రైట్ ఇప్పుడు గుంటూరులో కొంచెం కారం ఎక్కువ తింటారంటారు కదా అంటారా అంట సాధారణంగా మీరు తింటారో తింటరో మీ ఇష్టం ఇప్పుడు నేను గుంటూరులో హోటల్కి వెళ్లారనుకోండి సహజంగానే కారం ఎక్కువ ఉంటుంది అక్కడ నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళాను బహుశా అక్కడ ఇంకో రకమైన రుచి ఉండవచ్చు అంటే ఫ్రిడ్జ్ ఇది తింటే వద్దు ఎక్కువ కారం తింటే ఇదైపోతారు సార్ అందుకని మనం కారం తక్కువేస్తాం ఉప్పు తక్కువేస్తాం ఏమిటో చప్పగా ఉంది అన్యాయంగా సార్ అలా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదండి నేను అడిగానా నీకు అర్థమవుతుందా ఉప్పు కారాలు తక్కువ తినాలండి తక్కువ తింటే మంచిదండి సలహాలు ఎందుకంటే నీకు అతనికి ఉన్న సంబంధం కొన్ని నిమిషాల వ్యవహారం అతను వచ్చాడు ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు వంట చేసేవాడు వంట చేస్తారు కొన్ని చోట్ల వంట చేసేవాళ్లే సర్వ్ చేస్తారు అడగటంలో తప్పులేదు ఇంటరాగేషన్ వేరు ఇంటరాగేషన్ అంటే ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అడగటం అని చెప్పని ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయబోతున్నావా నువ్వు అంటే తెలీదు అపాయింట్మెంట్ లేదు అంటే సదంగా గుంటూరు జిల్లాలోనే ఇస్తారు కదా మీకు ఇది అమరావతి పోస్టింగ్ ఇవ్వొచ్చు మీకు రైట్ ఇప్పుడు ఆ ప్రాంతం మనిషి మాట తీరు యాసతో ఆ ప్రాంతం వాళ్ళని తెలిసిపోతుంది మీకు మామూలుగా వేసేటట్టు వేయండి లేకపోతే ఏం చేస్తారు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొంచెం కారం ఉన్ను మన ఉప్పు కలిపినటువంటిది సెపరేట్ గా తెచ్చి పెట్టండి సరిపోలే మామూలుగా యావరేజ్ లో వేయండి ఇది సెపరేట్ గా తీసుకొచ్చి పెట్టండి అది నేను చెప్తున్నటువంటి పాయింట్ లెట్ యువర్ మైండ్ వాండర్ అండ్ స్టాప్ లిసనింగ్ కొందరు ఏం చేస్తుంటారు ఆయన చెప్తున్నారని ఆలోచించి ఇప్పుడు కొందరు నలుగురు వచ్చారు హోటల్ కి అనుకుందాం నలుగురు ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి నుండి ఏం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలంటే అప్పుడు ఆలోచించడం వల్ల మీ దగ్గరేమున్నాయని అడుగుతారు అంటే ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అవుతుంది ఈ లోపల మన మనస్సు కనుక ఇక్కడ లేకుండా పరధ్యానంగా ఏదో ఒక విషయం వైపు కనుక వెళ్లిపోతే వీళ్ళు చెప్పేది వినము సరిగ్గా వ్రాసుకోము ఆర్డర్ సరిగ్గా వెళ్లదు అనవసరంగా ఇబ్బందులు అందుకని మనస్సు చంచలం మనస్సు చంచలమా లేక స్థిరంగా ఉంటుందా ఉంటుంది ప్రూఫ్ ఏమిటి చంచలంగా ఉంటుందంటే ఎలా చెప్తున్నారు మనస్సు సంచలమని సినిమాలు చూసాం కదా సార్ ఎన్ని సినిమాలు చూసాం ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచించేటో వెళ్లిపోయింది మనసు మందే మన మాట ఎందు చూడమంటే అడు చూస్తుంది వద్దంటే ఆ వద్దన్న పనిచేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు వచ్చిన ఐదుగురు ఏం చేస్తున్నారు ఎవరిడ్డీ తింటారు ఎవరు పూరి ఎవరికి కూర ఎవరికి మసాలా ఎవరికి సాదా ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుని చెప్తున్నారు వాళ్ళు ఈ లోపల నా మనసు ఇక్కడ ఉండదుగా ఇవాళ సాయంత్రం నైట్ మన ఓల్వో బస్సులో టికెట్ బుక్ చేశాను నేను నా మనసు వెళ్ళిపోయింది మీకు అర్థమైందా అంటే ప్రతి మనిషికి ఏవో సమస్యలుంటాయి ఎస్ సార్ ప్లీజ్ ఐ హివెన్ ది బ్రేక్ ంగ్ అసెంబ్ షూర్ వాసు రూమ్ సో మన సెట్ వెళ్లిపోతుంది మనస్ సెట్ వెళ్లిపోయేసరికి మనకు ఇందాక మొట్టమొదటి చెప్పారు మనకున్నదే మనస్సు ఇప్పుడు నేను ఇంకో ఐదు కిలోలు బరువు ఎక్కువ ఉన్నా నాలుగు కిలోలు బరువు తక్కువ లేదు సమాజానికి నాకు పెద్ద సమస్యలు ఉండవు సమస్య ఎక్కడా ఇది దీని లోపల ఉన్న తెలివి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ స్పూర్తి నిబద్దత పని మీద జాస పెట్టి చక్కగా వినటం చక్కగా చెప్పినట్టు చేయటం మాట నిలకడు ఉండటం ఇవి కావలసిన లక్షణాలు ఇవన్నీ ఎక్కడుంటాయి ఇక్కడ ఉంటాయి ఇది కనుక ఎటో వెళ్లింది అనుకో అడ్రస్ లేకుండా పని చెడుతుంది అది చెయ్యకూడదు జరగకూడదు అని చెప్పని టేక్ దిస్ సబ్జెక్ట్ ఇన్ టు ఏ డిఫరెంట్ డైరెక్షన్ ఏదో మాట్లాడుతున్నారు దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకో పక్కదారి పట్టించడం అప్పుడప్పుడు మీరు చిన్నతనంలో చేసి ఉంటారు చేశారా లేదా ఎందుచేరు ఎప్పుడన్నా చేస్తారు నేను ఏదో ఒక విషయం మాట్లాడుతున్నాను ఆ మాట తప్పిస్తారనమాట మీకు అర్థమైంది మాట తప్పించడం అంటే మాట తప్పించడం అంటే ఏమిటి చెప్పు ప్రస్తుతం ఉన్న పని దానికంటే జరగబోయే దాని గురించి అలా జరిగిపోయింది దాని గురించి డిస్కషన్ తేవట అదే అంతే చెప్తున్నారు అసలు నేను ఏం జరిగింది తెలుసా నువ్వు అడగలేదు నువ్వు చెప్తామని అనుకుంటున్నావు డైవర్ట్ చేద్దాం అంటాం నేనేదో కోపడుతున్నాను ఏదో చెడికి పోయింది కోపడుతున్నాను నేను అవునండి ఇప్పుడు దీని గురించి ఘర్షణ పట్టడం లేదు ప్లీజ్ నోట్ ది డిఫరెన్స్ ఏమిటమ్మా పప్పు మాడిపోయిందట వాళ్ళు దిడుతున్నారు అని అన్నాను పప్పు మాడిపోవడం గురించి మాట్లాడాలి మీకు అర్థమైందా కరెక్ట్ టు ది పాయింట్ ఫోకస్ టు పాయింట్ అనమాట పప్పు గురించి మీరు మాట్లాడరు నన్న చెప్పాలండి పప్పు కావాలని పప్పు ఆలస్యంగా పంపించారు ఆలస్యంగా పంపిస్తే ఉడకుండా ఉండాలి కానీ ముందుకు మాడిపోతుంది మీకు పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది ఆలస్యంగా వచ్చినందువల్ల తొందర అన్నారు తొందరగా కాబట్టి తొందరగా దించాను ఉడికిందని అనుకున్నా నేను ఉడకలేస్తాను అది సబమైనటువంటిది ఆలస్యంగా వస్తే ఎక్కువసేపు ఉండదు కదా ఎక్కువసేపు ఉంటే కదా మాడేది అంటే మాడింది అని వాళ్ళు చెప్తున్నారంటే ఆలస్యంగా పప్పు సప్లై చేశారంటే అనమాట ఎప్పుడే సార్ ప్రదం రోజు రాత్రి సాయంత్రానికి గదా పప్పులు ఉప్పులు కావాలని చెప్తాను మీరు ఆ రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు తెప్పిస్తారండి ఒకసారి బస్సు ఆలస్యంగా ఆలస్యం అవుతుందండి ఇలా అదే నేను చేయనండి మీకు అర్థమవుతుందా డైవర్ట్ చేయటం పక్కదారి పట్టించిన తిప్పడం అనేటువంటి అనమాట బీ డిఫెన్సివ్ విత్ దర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ డోంట్ బి డిఫెన్సివ్ అంటే ఏమిటి మన తరఫు మన వాదనను వినిపించే తాపత్రయం వద్దు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కస్టమర్ ఈజ్ ది కింగ్ అని అంటే మనకు అతిదేవరైతే వస్తాడో వాడు మహారాజు అంటే వాడని మహారాజు అంటే అర్థమేమిటి వాడు నువ్వేదన్నా చెప్తే వినడు తల తిక్క ఆ తిక్కో ఉంది వాడికో తిక్కకో లెక్క ఉంది ఆ లెక్కలున్న తిక్కలున్న వాళ్ళు ఏం చేయాలి మనం దూరం పెట్టాము మన దూరం పెట్టాలంటే సింపుల్ అనవసరం ఆర్గ్యూ చేస్తావనుకో కోప వస్తుంది ఏంటండి ఇట్లా మాట్లాడతాను అట్లా ఒక నలుగురు కనుక నీ గురించి కంప్లైంట్ చేస్తే మేనేజర్ ఏం చేస్తాడు ఆ దీసండి ఇప్పుడు మీకు వ్యవహారం అర్థం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను ఫుల్ సెషన్ చెప్పబోతున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నా అంటే భావ ప్రకటన నైపుణ్యాలు మనస్సులో ఉన్నటువంటిది సార్ మేము ఎక్కడో లోపల కిచెన్ లో వంటలు చేస్తాం ఎక్కడన్నా అవసరం ఉంటే వచ్చి సరిచేస్తాం సార్ మాకు మాట్లాడటం గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే దాదాపు ఒక సెషన్ దాని గురించే చెప్పబోతున్నాను ఎందుకంటే మాటకి మెదడికి సంబంధం ఉంది ఆలోచనకి మాటకి సంబంధం ఉంది వినటానికి మాటకి సంబంధం ఉంది ఆలోచించటానికి వినటానికి మాట్లాడటానికి సంబంధం ఉంది అసలు ఆలోచనకి సంబంధం ఉంది అందుకని దానికి చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి నేను తర్వాత చెప్తాను నేను అవునా ఓకే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అని చెప్పని అంటాం ఇది కూడా నేను కమ్యూనికేషన్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం లేదు అంటే నఖశిఖ పర్యంతము గోల్లు ఖాళీ గోళ్లు జుట్టు మొత్తం టాప్ టు బాటం అని అంటాం అనమాట ఈ టాప్ టు బాటము అంటే చూపు కనుబొమ్మలు ఎగరేస్తారు కొందరు సారీ కొందరు కనుబొమ్మలు ఎగరేస్తారు కొందరికి ఊరికే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎట్లా ఉన్నావు అని చెప్పని బాగున్నావని చెప్పి టచ్ చేస్తూ ఉంటారు కొందరికి నచ్చదు అందులో కష్టపడుతూ మనం డీల్ చేయాలి లేక ఒక ప్రాంతంలో ఉన్న వాళ్లకు కొన్ని అలవాట్లు ఏమనుకోరు వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లకు అలవాట్లు చేతి అంటాడు ముందు మామూలుగా ఎలా ఉన్నావో నేను అన్నానుకో చైతీ అంటాడు కోపం వచ్చేస్తున్నాను ఎందుకంటే ఆయనకు ఆ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి భుజం మీద చేస్తే ఆయన చిరాకు మనస్తత్వం నా తెలీదు నేను మామూలుగా ఇలా అన్నా ఇది గ్రహించాలి మనం ఇట్లాంటి అని చెప్పని చెప్తున్నాను అక్కడ అవునా సో ఈ నాన్ వెర్బల్ అంటే వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉంటుంది స్పేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మన ముఖము మన యొక్క విషయాలను బయటి వాళ్లకు అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటుంది అంటే నా మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి నటించే మహానటులు ఉంటారు నమస్కారం వాళ్ల గురించి నేను మాట్లాడతాను సాధారణమైనటువంటి మనుషులు మనస్సులో ఉన్నటువంటి భావం బయట ప్రకటితమవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉన్నానా హాష్ ఉన్నానా టిక్కగా ఉన్నానా సమాధానం చెప్పేటట్టున్నానా మర్యాదగా ఉన్నానా నా ముఖం చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది ముఖం చూస్తే తెలుస్తూ ఉంటుంది అని నేను ఎందుకు చెప్పానంటే ఇది ఇతరుల నుంచి మనం గమనిస్తూ ఉంటాం ఇతరుల నుంచి మనం గమనిస్తున్నప్పుడు మన ముఖంలో కూడా ఇతరులది గమనిస్తూ ఉంటారన్న స్పృహ మనకు ఉండాలి కదా అందువల్ల మనం ఇతరులను గమనించి ఏవైతే మనం భావాలు సేకరించుకుంటున్నామో సిలబస్ లో క్లాస్ లో పాఠం చెప్పినట్టు అవి మన ప్రవర్తనలో ఎలా ఉన్నాయో అద్దం ముందు నిల్చుని సాధన చేయటం వల్ల మనకు అలవాటవుతుంది ఇప్పుడు మామూలుగా ఇలా నిల్చుని ఏం కావాలండి అన్న కొంచెం వంగితే మర్యాద అనమాట ఏం కావాలండి ఏమయ్య అట్లా అడుగుతున్నావు ఎట్లా అడుగుతున్నా ఏం కావాలని అడిగినా కావలసి ఉంటే చెప్పు లేవు పోలా మాట్లాడాలి మరి ఏం కావాలండి అని ఇట్లా అనక్కర్లా పిల్లల దగ్గర అంతా ఉంగం పెద్ద ముసార్లు గీసారి ఇట్లా వచ్చాడు ఇట్లా నడుస్తాడు ఏం కావాలి సార్ ఇట్లా ఏం కావాలండి అంట మీకు అర్థమవుతోందా ఏం కావాలండి అంటానికి ఏం కావాలి ఏం కావాలండి ఇవి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటివి సరే వాట్ యు ఫీల్ అండ్ థింక్ అది మనం గమనించాలి డిఫరెంట్ లాంగ్వేజెస్ గురించి నేను ఇందాక మాట్లాడాను మినిమం కాన్వర్సేషనల్ స్కిల్స్ అంటే మాట కలపటానికి ఇప్పుడు సూడాయిరికా అన్నాడు ఆయన కొన్ను మిళ్ళే హోటల్ వచ్చారు టీ కాఫీ టీ కాఫీ ఇరిక ఉన్న మిల్లే చూడా ఇరిక అంటాడు ఏమి చూడా ఇంకేమి లేదని చెప్పిన తర్వాత టీ కాఫీ చూడాయిరిక అని చెప్పాల్సి వస్తుంది ఒక్కటే వేడిగా ఉన్నా ఇంకేం లేదు మా దగ్గర వేడిగా చెప్పని ఇప్పుడు పాత జోకోట్లుంది మీ హోటల్లో వేడిగా ఏముంటాయంటే నిప్పులు అని అంటారు మీకేమో అర్థమైందా నిప్పులు వేడిగా సార్ ఇంకేం వేడికుంటాము యువర్ డ్రస్ అందుకే మీకు యూనిఫామ్ ఎందుకు ఇస్తారు తెలుసా ఇవ్వకపోతే ఒకడు టీషర్టు ఒకడు గళ్లొంగి ఒకడు అడ్డచారల గీతలు ఒకడు నిలువుచారలు ఒక ఏ కలంకారీ డిజైన్లు రకరకాలు వేసుకొస్తారు కాబట్టి ప్లస్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ యూనిఫామ్ ఇది వేరే వాళ్ల యూనిఫామ్ ఇది ఇంకో కష్టమని నేను తీసుకురా అంటే అక్కడ కొడతాడు నన్ను ఏమనుకో ఇట్లా కనబడుతున్నాను నీకని మీకు అర్థమైంది యూనిఫామ్ ఉండేసరికి తెలిసిపోయింది నాకు ఈయన ఇక్కడ అని సో ఈ స్పష్టత కోసం అందుకని మీ బట్టలు మీ చిరునవ్వు మీ యొక్క రూపు రేఖా విలాసాలు ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాయి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనిషికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి మా ప్రశ్న చిరిపి ప్రశ్నే కాదు మంచి మర్యాదకరమైన ప్రశ్నే ఒకరికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి వాళ్లతో మంచిగా నడుచుకోవడం ఎట్లా ఎగ్జాంపుల్ వాళ్ళని నొప్పించకుండా అదేనా నొప్పించుకుంటా అంటే నొక్కారా పెట్టానా నేను నొప్పించలేదు వాళ్ళని ఇబ్బంది అది సరేనూ సరే ఇప్పుడు ఉదాహరణకి మీరు మా ఇంటికి వచ్చారనుకుందాం ఇప్పుడు పలకొండ పన్నెండు భోంచేసారా ఇంకర్థమవుతుందా బాగున్నారా బాగున్నారా కూడా మంచి పలకరింపే భోంచేసారా సమయాగుణంగా పలకరింపే అది ఎగ్జాక్ట్లీ భోజనం పదండి ఇప్పుడు నేను ఉదాహరణకి లేదు మీరు భోజనం చేయలేదు అంటే వండించాలి లేకనే వండి పెట్టాలి అది వేరే సంగతి భోజనమైందా ప్రపంచంలో మీకు చిన్న రహస్యం చెప్తా ది రూట్ టు ది హార్త్ ఈ త్రూ ది స్టమక్ అన్నాడు పెద్ద అంటే అర్థం ఏంటి హృదయంలో జాగా సంపాదించాలంటే పొట్ట ద్వారా ప్రవేశించవలే అనే అర్థం ఏమర్థమైందమ్మా హృదయంలో ప్రవేశించాలంటే పొట్టమే ద్వారము అన్నాడు నూరు ద్వారమవుతుంది గాని పొట్ట ద్వారం ఎందుకయింది అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి విషయాల పలకరింపుల వల్ల బాగా వంట చేసి పెట్టడం వల్ల రుచికరంగా ఇవ్వటం వల్ల ఎదుట మనిషి హృదయంలో రవ్వంత స్థానం మనం కల్పించుకుంటాము అని దాని అర్థం ఇప్పుడు ఆ ఇప్పుడు ఏం అవస్థ పడతారులేండి ఏదన్నా ఉంటే టిఫిన్ చేసేది ఎందుకమ్మా రెండు నిమిషాలు ఎంత పని పచ్చళ్ళు ఎట్లాగూ ఉన్నాయి పెరుగు ఎట్లాగూ ఉంది అవునా ఓ కూర చేస్తారు ఈ లోపల అన్నం ఉడికేస్తానైపోయింది భోజనం చేద్దరు కానీ హాయిగా ఉంటుంది సమయం కాక సమయానికి వచ్చారు ఏమున్నాయి ఏమీ లేవు ఏం తింటారు లేవని చెప్పాక ఏం తింటారు ఏమిటి చెప్పేస్తా కదా ఏం లేవు ఏం తింటారు ఎప్పుడు ఇట్లానే వస్తారు పన్నెండు గంటలకు మీరు ఎప్పుడు వీట్లోనే పన్నెండు గంటలకు వస్తారు భోజనాల సమయాన్ని మంచిగా చూసుకుని వస్తారు నన్ను అర్థమైందా ఎదుట మనిషి ఆకలిగా ఉన్నా హే నే తినేసి వచ్చాను వద్దు అని అంటాడు అంటే మనిషిని దూరం చేసుకోవటం మనిషిని దగ్గర చేసుకోవటం అనేటువంటి దీని మీద ఆధారపడి ఉంటుంది కదా సో ఇవంతా కమ్యూనికేట్ చేస్తుంది నో అఫెన్సివ్ లాంగ్వేజ్ ప్లీజ్ థింక్ బిఫోర్ డూ స్పీక్ ఆలోచించి నోరు విప్పండి ఆలోచించకుండా అనాలోచితంగా ఇష్టం వచ్చింది తోచింది నేను అనుకోలేదు తర్వాత సారీ చెప్పాను కదా అని అనుకుని మాట్లాడేయడం తప్పు పద్దతి అలా చేయవద్దు వి డిగ్నిఫైడ్ నో అఫెన్సివ్ హ్యాబిట్స్ ప్లీజ్ మేనేజ్ టు లీవ్ ఎ ప్లెజెంట్ ఇంప్రెషన్ అంటే మనం ఒక రెండు నిమిషాలే మూడు నిమిషాలే వ్యవహారం ఉండవచ్చు ఆ తర్వాత నేను నా ఊరికి వెళ్ళిపోతాను మీ పనుల్లో మీరు పడిపోతారు కానీ ఒక వ్యక్తి గురించి చక్కని అభిప్రాయాన్ని నా మనస్సులో మిగుల్చుకుని నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ఇప్పుడేదో ఓ పది యాత్రల కోసం ఓ బస్సులో బయలుదేరని అనుకుంటాం అలాంటి వాళ్లే కదా మన దగ్గరకు వచ్చేది కదా అసలు ఆ అమరావతిలోనండి ఎంత చక్కని ట్రీట్మెంట్ ఎంత చక్కని భోజనం అసలు మళ్లీ నేరుగా అమరావతికి వెళ్లాలనిపిస్తోందా నాకు అని అంటే క్రియేటివ్ ఇంకెటు వెళ్తున్నా అమరావతి వద్దు ఇంకో చోటుకి వెళ్ళు ఎక్కడ అమరావతి వద్దు నీకు అర్థమవుతోందా అంటే ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేయగలగాలి మనం అంటే పాజిటివ్ ఇంప్రెషన్ తో మనిషి వెళ్ళటానికి మన మీద అలాంటి అభిప్రాయమతని కలగటానికి ఎలా ఉండాలి మర్యాద చూపు మాట తీరు పద్దతి ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చోట్ల నేను యాత్రలకు వెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నా ఇప్పుడు ఎనిమిది మంది కూర్చుని ఆర్డర్ ఇచ్చాం అవునా పట్టుకొచ్చాడు పాపం నలుగురికి ఒక కర్రీ అయిపోయింది వేడిగా చేసి ఇంకో కర్రీ పెట్టుకొచ్చాడు నాకు అది కావాలి అయిపోయింది సార్ వేరే కోర్టు చేసాం సార్ అంటే ఎట్లా ఏది పెడితే తినాలండి పెట్టినాం కదా కర్రీ పెట్టినాం కదా ఏది పెడితే తినాలి కాబట్టి ఆయన నువ్వు తీసుకో నువ్వు ఆయనకి తీసుకోవాలి మీకు అర్థమైందా తెరసగా చేసుకోండి ఇప్పుడు పొద్దున చేసామో కొంత క్వాంటిటీ అయిపోయింది అది ఈ నలుగురికి ఆ కర్రీ వచ్చింది ఆ నలుగురికి వేరే కటోరికి అంటే గిన్నెలోనే ఇంకో కర్రీ తీసుకొచ్చి పెట్టా నాకు అది కావాలి సార్ ప్లేట్కి కర్రీ ఇస్తారు ఉన్న కర్రీ ఆ నలుగురికి ఇవ్వడం జరిగింది మీకు వేరే కర్రీ ఫ్రెష్ గా చేశాము అంటే అది ఫ్రెష్ కాదని కాదు అవునా మీరు కావాలంటే సర్దుకోండి సార్ లేదు ఇదే కర్రీ ఇంకో స్పూన్ కావాలంటే వేస్తాం కానీ ఆ కర్రీ కావాలంటే నేనేక్కడికి వెళ్ళి తీసుకురాను అంటే ఎంత సమయస్ఫూర్తి ఉండాలి చిరాకు పడకుండా ఎదుట వ్యక్తికి మనపై మంచి అభిప్రాయం కలిగేటట్టు మనం వ్యవహారాన్ని నిర్ణయించుకోవాలి ప్రవర్తన తీరు ఒక ఆయన చాలా పెద్ద గోండా అనుకుందాం ఉదాహరణకు చోట కదా అంటాడు చిరాకు అనిపిస్తుంది ఆయన పద్దతి ఏం చేస్తాం చస్తామని ఉద్యోగం చేస్తూ చెప్పండి సార్ కావాలి మీకు అని అడగాల నువ్వు రమ్మంటున్నావు చిటికేసి నేను చిటికేసి రానని చెబుతున్నాను అంటే ఉద్యోగంలో ఉండటం కష్టమవుతుంది అందుకని వాళ్ల తగ్గ ప్రవర్తనను అర్థం చేసుకుని మనం ఉండాలి ఫారిన్ టూరిస్ట్ కి ఇండియన్ టూరిస్ట్ కి ఉన్నటువంటి తేడాలను మనం గమనించవలే సాధారణంగా మనలో రంగు రూపు ఇవన్నీ తేడాలుంటాయని నిజమే గాని విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకి భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులకి కొన్ని ప్రస్ఫుటమైన తేడాలుంటాయి సాధారణంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఉపకారాలు తినలేరు మండితో దాళ్లకి చాలా తక్కువ ఉండాలి చాలా లైట్గా ఉండాలి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లలో నుంచి వచ్చే టూరిస్టులలో కూడా తేడాలుంటాయి ఇప్పుడు ఉదాహరణకి మన హోటల్స్లలో వెజిటేరియను నాన్ వెజిటేరియన్ రెండు కలిపే వండుతారు కిచెన్ ఒకటే సర్వింగ్ తేడా ఉంటుంది కదా ఏదో ఒకటో రెండో నాన్ వెజిటేరియన్ డిషెస్ చేస్తారో ఏదో వేరే పెడతారో అడిగినప్పుడు ఏదో ప్లేట్లో తెచ్చిస్తారు అవునా నేను చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఏం చేయాలి తిన వద్దు అని అని మీరు చెప్పలేరు నాకు అవునా నేనేం చేస్తాను ఈ హోటల్ తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ నీకు అర్థమైందా నేనేం చేస్తాను రేటు కాస్త శుభ్రంగా కడుగు పైన అరిటేదన్నా ఉంటే వెయ్యి ఏమ్మా నీవు ఏ పాత్రల్లో తెస్తున్నావు అవి కూడా కాస్త కడిగి తీసుకురా శుభ్రంగా ఎందుకంటే లోపల మాకు తెలియదు కదా మీరంతా కలిపేస్తారు ఏ గరిట ఏ స్పూన్తో వడ్డిస్తున్నారో అది కూడా కాస్త శుభ్రంగా పట్టుకురాయన అంటాను నేను అని అనకుండా చేసాడు నీకు అర్థమైందా ఓ సెంటిమెంట్ అనమాట నాకు అర్థమైంది సార్ నేను జాగ్రత్తగా చేస్తాను అంటే ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మళ్ళా ఎన్నిసార్లు అడుగుతాం సార్ తర్వాత ఒక వస్తువు ఒడ్డించాక ఆ గరిటకు ఆ ట్రేసెస్ ఉంటాయి అదే అన్నిట్లలో పెడతారు కొందరు కొందరికి అది నచ్చదు నీకు అర్థమవుతుందా తర్వాత అన్నం వడ్డించడానికి హస్తం అని వాడతారు తెలుసు కదా ఇట్లా వడ్డించిన తర్వాత మూత పెట్టి పైన పెట్టారు పైన పెట్టినప్పుడు ఎండిపోతుంది మళ్లీ మూత తీసి దాంతోనే వడ్డిస్తారు మీరు గమనించరు ఏమవుతుంది కొంత ఉడికింది వేడిది కొంత ఈ ఎండిపోయిన మెతుకులు అందులో వస్తాయి బాగుంటుంది అది అంటే ఈ విషయాలు మాకు తెలియవాని కాదు ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడే మీరు చక్కని ఇంప్రెషన్ ని క్రియేట్ చేయగలుగుతారు అని చెప్పని చెప్తున్నా బీ కర్టియస్ మర్యాదగా డిగ్నిఫైడ్ గౌరవప్రదంగా సెల్ఫ్ రెస్పెక్టింగ్ మిమ్మల్ని మీరు గౌరవించుకునేటట్టు ఉండాలి మరి అలా చెప్పని ఏం చెప్పినా మీరు ఏమైనా కరెక్ట్ చేస్తారు తిట్టండి సార్ పట్టండి సార్ సెల్ఫ్ రెస్పెక్టింగ్ గా ఉండాలి మీ ఊరు మీ ప్రాంతం మీ వ్యవహారం గౌరవప్రదమైనటువంటిది బాధపడక్కర్లేదు చెప్పండి సార్ అనాలి నవ్వుకోవాలి మీరు వెధవని చెప్పని అర్థం చేసుకుని ఊరుకోవాలంటే అంతకుముందు చేయాల్సిందే లేదు రిలీజియస్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ కి చాలా సెన్సిటివ్ అంటే సున్నితమైన మనస్తత్వము కామెం చేయకండి వేరే మతం గురించి వేరే భాష గురించి లేక కులం గురించి లేక ప్రాంతం గురించి ఈ తేడాలు చూపించవద్దు మనం చేస్తున్నది పని పనికి మనకు సంబంధం అంతే మిగిలినటువంటివన్నీ గీత గీసేయండి అది ఏవైనా గాని మనకు సంబంధం లేదు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఒక పని చేస్తున్నప్పుడు పని మీద మాత్రమే ఝాస పెట్టవలే హార్ట్ అండ్ సోల్ ఇన్ ది వర్క్ అంటే పనిపై జాస మనస్ఫూర్తిగా తదేక దీక్షతో టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా బ్రీఫ్గా చెప్తాను మనకు టైం లేదు సమయాన్ని నేను తర్వాత చెప్పబోతున్నా స్ట్రెస్ అంటే ఒత్తిడి ఇందాక నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఎవరో ఆలస్యంగా ఎనిమిది క్లోజ్ చేసే సమయానికి వచ్చి నలబై భోజనాలు కావాలంటాడు అలాంటి పరిస్థితి గురించి చెప్పాను నేను బీ ది వన్ వన్ వాట్స్ టు వర్క్ విత్ ఇది ఒక్కటి నేను చెప్పాలి మీకు ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన దాంట్లో ఆంతర్యం ఏమిటంటే ఆ వ్యక్తి మీ కష్టపడుతు వ్యవహారం కాదు మీరు ఒక టీమ్ గా ఒక ఐదారు ఒక చోట పనిచేస్తున్నప్పుడు మీతో అందరూ కలిసి పనిచేయటానికి ఉత్సాహాన్ని చూపవాలి వచ్చి నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి ఈ నలుగురు పనిచేస్తున్నారని చెప్పని అనుకున్నాం ఒక చోట పనిచేస్తున్నా నేను మేనేజర్ని మీరు నలుగురు పనిచేస్తున్నారని చెప్పని అనుకున్నాను కొత్తగా ఒక నలుగురు వచ్చారు మన హోటల్ కి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అటాచ్ చేశాను అంటే మీరు సీనియర్లు వాళ్లు జూనియర్లు పని నేర్పించడం మంచి చెడు వ్యవహారం ఇవన్నీ కాస్త నేర్పించండి అని చెప్పాను ఓ అవునా ఇప్పుడు నేను మిమ్మల్ని రెండు షిఫ్ట్ల కింద చేద్దామనుకుంటున్నా అంటే ఇద్దరు సీనియర్లు ఇద్దరు జూనియర్లు ఇద్దరు సీనియర్లు ఇద్దరు జూనియర్లు అవునా నేను ఆయన అడిగా నువ్వు నైట్ షిఫ్ట్ ఉండు ఆ మేడం ఇన్ఛార్జ్ ఉంటుంది అని చెప్పాను చెప్తే నేను పనిచేయదు సార్ ఆ మేడం దగ్గర నీకు అర్థమైందా లేక ఉదాహరణకి ఇదిగో పొద్దున ఏదో సిక్స్ టు ట్వెల్వ్ ఒకరి డ్యూటీ ట్వెల్వ్ టు సిక్స్ ఒక డ్యూటీ అని చెప్పాను అనుకోండి ఈయన ఉంటారని చెప్పని ఎవరైనా సరే సార్ చేస్తాను అంటే ఎలా లేకపోతే ఇద్దరున్నారనుకోండి నేను ఇక్కడ చేస్తాను అక్కడ చేయను అంటాను అంటే ఈ తేడాలు చూపడం అనేటువంటిది మీలో ఉండకూడదు రెండవది ఎవరితోనైనా నెగ్గుకునేటువంటి సామర్థ్యం ఉండాలి మూడవది ఇతరులు మీతోనే పనిచేసేటట్టు మీకు వాళ్లకి స్నేహపూర్వకమైనటువంటి అభిమానాలు ఉండవాలి ఉదాహరణకి మనకు ఎన్నికల్లో ఓట్లేస్తాం కదా ఓట్లు వేయటమంటే అర్థం ఏంటి ఎక్కువ మందికి ఎవరికి ఓట్లేస్తే ఆయన గెలిచినట్లు లెక్క కదా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ లో మీ అందరిలో నేను ఒకటి బ్రాంచ్ యూనిట్ పెడదామని అనుకుంటున్నా మీ అందరిలో ఎవరు బ్రాంచ్ యూనిట్ కి హెడ్గా వెళ్తారో చెప్పండి అన్న అందరూ చేయించుతారు నలుగురిని పంపిస్తున్నా ఎవరు కావాలో మీ ముగ్గురికి చెప్పండి ఎవరిని ఎన్నుకుంటారో నలుగురులో అంటే ఈ ముగ్గురు కలిసి ఈ నలుగురులో ఏ ఒక్కరిని మెన్షన్ చేస్తారో పేరు ప్రస్తావన చేస్తారో వాళ్ల నేను అక్కడ యూనిట్ హెడ్గా పంపించబోతున్నా అంటే మీ నలుగురులో ప్రవర్తన ఎలా ఉండాలంటే మీరే ఈ నలుగురు మిమ్మల్నే కోరుకునేటట్టు మీ ప్రవర్తన ఉండవలే పని ఎక్కువ చేస్తే ఏం లాభం వస్తుంది అదే ఇంక్రిమెంట్ ఇస్తారు చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి ఓ రోజు మంది వస్తారు ఓ రోజు మంది వస్తారు హోటల్కి మనం ఏం చేస్తాం సన ఆదివారాలు ఎక్కువ ఉంటుంది మామూలు రోజుల్లో తక్కువ రష్ ఉంటుంది కరెక్ట్ నువ్వేం చేస్తావు దానికి వచ్చిన వాళ్లకు నువ్వు వంట చేసి పెట్టాలే తప్ప జనం రానందుకు నీ బాధ్యత కాదు టీం వర్క్ అండ్ కొలాబరేషన్ దాని నేను చెప్తూనే ఉన్నా కాబట్టి స్కిప్ చేస్తున్నా టు సక్సీడ్ ఇన్ ది ఇన్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ కొత్తది నేర్చుకునేటువంటి సంసిద్ధత కావాలి ఇప్పుడు అనేక టీవీ కార్యక్రమాలలో కొత్త వంటల గురించి చెప్తున్నారు ఆదివారం పత్రికలలో కొత్త వంటల గురించి వస్తుంది మనం పది రకాలు వచ్చని అనుకుందాం అవునా కొత్తది ఇప్పుడు మేనేజర్తో చెప్పి సార్ ఇది కొత్త వంట బాగుంటుంది సార్ సగ్గుబియ్యంతో చేస్తారండి ఇది సగుబియ్యం ఉప్మా అని చెప్పని చేస్తారు మన ప్రాంతంలో అంత ఎక్కువ చెయ్యరు అవునా సగుబియ్యంతో ఉపమా చేద్దాం సార్ స్ట్ ఒక హాఫ్ కిలో చేద్దామండి ఓ నాలుగైదు ప్లేట్లకు వస్తుంది మీరు స్పూన్ రుచువుడు అండి అవునా స్పెషల్ టుడే స్పెషల్ అని చెప్పనంటే సాధారణంగా కొందరు ఉంటారంటే టుడే స్పెషల్ అని అది బట్రా అంటారు మానవ మానవ సైకాలజీ ఎట్లా అండి టుడే స్పెషల్ అంటే అది బట్రా అని చెప్పని అంటారు అంటే మీరంత ప్రత్యేకంగా అక్కడ పది ఐటమ్స్ ఉన్నాయి మెనూ కార్డ్లు ప్రింట్ అయ్యి ఉంటాయి టుడే స్పెషల్ అంటే అది బట్రా అని చెప్పని అడుగుతారు కాబట్టి అది జాస్తో ఉండాలి అని చెప్పని అవునా ఎబిలిటీ టు కంటిన్యూ టు గ్రో మనం నిజంగా పెరుగుతూ అభివృద్దిలోకి వస్తూ ఉండవలే స్ట్రెచ్ యువర్ స్కిల్స్ పెంచగలగాలి కొన్ని చోట్ల సార్ నేను సౌత్ ఇండియన్ ఐటమ్స్ చేస్తాను సార్ నార్త్ చేయను కొందరు సార్ నాకు నార్త్ వచ్చు సౌత్ వచ్చు ఏ ఐటమ్ అంటే ఐటమ్స్ చేస్తాను సార్ ఆ స్ట్రెచ్ అంటే సామర్థ్యాన్ని మనం పెంచుకునేందుకు అవకాశం ఉండవలే అడాప్ట్ ది చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మీరేదో అనుకోకుండా ఊరికే చెప్తున్నా కొన్ని చోట్ల బార్ కూడా అటాచ్డ్గా ఉంటుంది ఇప్పుడు వాడేదో చెప్తాడు తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి అవి మీకు తెలియాలి కదా కలిపి తేవాలో విడివిడిగా తేవాలో పింటో హాఫ్ పింటో ఏమిటో వాడు బాటిలో నేర్చుకోవాలి నేర్చుకుంటే వస్తుంది మీరు తాగొచ్చు తాగకపోవచ్చు అది వేరే విషయం వాడు అడిగినప్పుడు మాత్రం తెచ్చిపెట్టాల్సి వస్తుంది ఆ జాగ్రత్తతోటి గమనించండి ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి नोटबुक्मेंग्रत अंतिर का व्रास व्रासीपेदे अभिप्रय रिफ्लेक्टिव थिंकिंग अंटा आलोचन तो मन सामयत् विषयानी अंतर्गत ग्रह ఒక సంఘటన జరిగిన వెంటనే కానీ లేక ఆ రోజు సాయంత్రం డ్యూటీ నుంచి దిగిపోయేటప్పుడు గానీ ఆ నోట్బుక్ లో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము ఇవాళ పొరపాటం ఏదో తప్పు చేశాము రేపు చేయకూడదు ఇవాళ ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాము లేక ఫలానా భాష కనడా కస్టమర్ వచ్చాడు ఆయన ఏదో అన్నాడు ఊటా మార్దరా అన్నాడు నేను అన్నాడు నాకు తెలీదు సార్ దానికి ఇంగ్లీష్లో చెప్పండి సార్ ఓహో ఇలా అని అంటారా నాలుగు సార్లు ప్రాక్టీస్ ఓ రెండు సంవత్సరాలు అయ్యేసరికి నీకు కన్నడంలో అరవన్ లో మరాఠీలో తెలుగులో మలయాళంలో ఇంకో నాలుగు భాష హిందీలో నాలుగు భాషల్లో ఈ దీనికి ఈక్వల్ సెంటెన్సెస్ వచ్చేస్తాయి ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు అని అనుకుందాం తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారని అనుకుందాం ముప్పై రోజుల్లో అరవం అని చెప్పని ఒక పుస్తకం ఉంటుంది తీసుకో లేదు మహారాష్ట ప్రాంతానికి పోస్ట్ అయ్యారని అనుకుందాం బార్డర్ ఏదో బాసర దగ్గర టెంపుల్ ఉంది బాసర ఎవరన్నా హైదరాబాద్ లో ఉన్నారా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారా బాసర్ ఐడియా ఉంటుంది కదా ఊరికే చెప్తున్నా అట్నుంచి ఎక్కువ మంది వస్తారని అనుకుందాం కాస్త మరాఠీ పదాలు కాసింది తెలుసుండవాలి అంటే మరాఠీలో కవిత్వం రాయక్కర్లేదు పుస్తకాలు రాయక్కర్లేదు కానీ మరాఠీలో యాభై పదాలు అరవై పదాలు మనకు తెలుసుండవాలి ఒక కోడిగుడ్డును బద్దలు కొడితే అందులో ఉన్న చైతన్యానికి పరిసమాప్తి అదే గనక సహజంగా వచ్చేటట్టు కనుక చేస్తే ఒక జీవికి ప్రాణం పోసినట్టు अला ग्रेट थिंग आलवेज बिगि फ्रम विति रुल कार्यक्रम को चुप्त नवबोवो ये मनस्पूर्ति वि अर्थंस आचर को मन वे मार्ग पुना भविष्य एर्पड़ी Let this moment become a transformational moment of your life. This is the moment that you live in your life is a great moment. I will ask you to ask you. 16 tips and tricks to come up in life. The first thing is personality development. Do you understand? ఇప్పుడు నాకేదో ఒక హైట్ ఉంది ఒక వెయిట్ ఒక బాడీ స్ట్రక్చర్ ఉంది కదా నేను ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఒక రెండు మూడు తీరులు నడిచి చూపిస్తాను మీకు అవునా ఇట్లా నడుస్తున్నా అనుకోండి అహంభావంగా నడిచినట్టు అనిపిస్తుంది ఆత్మవిశ్వాసం వేరు అహంభావం వేరు అవునా అలా కాకుండా నేను రోగిష్టి దూరం పెడదాం ఇతన్ని అనే అభిప్రాయంతో కలిగించినట్టు అవుతుంది అంటే నేను ఇది ఎందుకు నేను ఇంత ఎక్స్ట్రీమ్ గా అంటే అట్లా ఉంటామా సార్ మేము మా వయసులో మేము సరిగ్గానే ఉంటాం కదా ఇట్లా నడిస్తే తప్ప సార్ ఇంట్లో నీ ఇష్టం ఎట్లాగన్నా లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నడు ఎవడేమో అనుకోడు కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత నీ మాట తీరు నడకలో చూపులో ప్రవర్తనలో ఈ మార్పులు రావాలి ఈ మార్పులు రావాలంటే వ్యక్తిత్వం అంటే ఏమిటనమాట ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే వ్యక్తిగా మనం గౌరవించబడడం ఆత్మవిశ్వాసం అంటే పొగర కాదు ఆత్మవిశ్వాసం అంటే పొగరు కాదు హెడ్ స్ట్రాంగ్ కాదు ఇప్పుడు వంటంతోనే ఏం చదువుకున్నావా అని నేను అడిగాను నేను గ్రాడ్యుయేట్ సార్ గ్రాడ్యుయేషన్ చేశానండి ఎలా తెలిసిందా నేను గ్రాడ్యుయేట్ని సార్టా నువ్వు గ్రాడ్యుయేట్ అయితే మరి హోటల్లో ఉద్యోగానికి వచ్చావు ఏం సార్ హోటల్ ఉద్యోగం అయితే ఏదండి చక్కగా ఇంత చక్కగా రుచిగా వంట చేసి పెడతాను ఇంతమందికి నేను రోజు భోజనం పెడుతున్నాను సార్ ఏదో క్లర్క్ గా ఫ్యాన్ కింద కూర్చుంటే ఛాన్స్ ఉంటుందా సార్ మీకు అర్థమవుతుందా గర్వ ఏం ఆత్మన్యూనతాభావం వద్దు అందుకని ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సిర్టికేట్ మీకెలా ప్రవర్తించాలి ఏమిటి చెప్తారు ఒక వ్యవహార శైలి అంటే హోటల్ వ్యాపారంలో లేకపోతే క్యాంటీన్ వ్యాపారంలో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ అక్కడ ప్రవర్తించవలసిన తీరు మర్యాదలు పద్దతులు ఇంటర్పర్సనల్ స్కిల్స్ మానవ సంబంధాలు పరస్పరం వ్యవహరించవలసిన తీరు ఇప్పుడు ఈయన ఆయనకు బాగా ఫ్రెండ్ అవునా ఎక్కడ అని అంటాడు తప్పు వేరేక్కడ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు ఈయన పేర్రం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఇప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్బు మీకు అర్థమైందా సుబ్రహణ్యం గారు వాళ్ళకి ఏదో కావాలంటే అర్జెంట్ చూడండి నేను ఇక్కడ ఈ నలుగురిని సర్వ్ చేస్తున్నాను మీరు కస్టడైజ్ చేసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళండి మీ ఇద్దరికి మంచి స్నేహం ఉండొచ్చు కాక ఏ సుబోర్రా వద్దు బావుండదు నిజానికి నాకు ఆయన కొత్త ఈనా కొద్ది ఆయన పేరు తెలియదు ఈయన పేరు తెలీదు కానీ ఫీల్ అవుతాను అలా నా ఎదురుకుండా మాట్లాడుతున్నారని చెప్పని సుపీరియర్ కస్టమర్ సర్వీస్ ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగినటువంటి అతిథి మర్యాదలతో కూడిన పని ఎఫెక్టివ్ మేనేజీరియల్ అండ్ సూపర్వైజరీ స్కిల్స్ ఇందాక నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఎవరు సూపర్వైజర్ గా ఉండటానికి వీలుంటుందో విల్లింగ్ నెస్ టు సర్వ్ విత్ లవ్ లవ్ అంటే ఏమిటా లవ్ అంటే ప్రేమ చాలా రకాలుంటాయి చెప్పుడు ఒకటి రెండు రకాలు చెప్పు తండ్రి ప్రేమ అమ్మ ప్రేమ చెల్లెల ప్రేమ అన్న ప్రేమ మదిన ప్రేమ మరదల ప్రేమ అబోస్ పదిహేను రకాలు ఎన్ని వర్సలున్నాయో అన్ని రకాల ప్రేమలున్నాయి అంతేనా సాధారణంగా సినిమాల నుంచి మనం చూసి ఎక్కువ నేర్చుకుంటాం అబ్బాయి అమ్మాయి కలుస్తారు అర్జెంట్ గా మామే పోతారు వెంట పెట్టుకుని స్విట్జర్లాండ్ లో ఇరవై సెకండ్లు సింగపూర్లో ఇరవై సెకండ్లు సింగరాయకొండలో ఇరవై సెకండ్లు ఆ తర్వాత హైదరాబాద్ లో సీతాఫలమణి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంది అక్కడ ఇరవై సెకండ్లు ఒకరి మీద పడి ఒకరు దొర్లుతూ భూమి ఆకర్షణ సిద్దాంతాన్ని మరోసారి నిర్ణయిస్తారు నేను ఆ ప్రేమ గురించి మాట్లాడటండా బాధ్యతారహితమైన ప్రేమ గురించి నేను మాట్లాడటండా మాటలో చూపులో ఎన్నుకున్న పదాల తీరులో ఆ పదాలు పలికే పద్ధతిలో ప్రేమ అంటే గౌరవము అభిమానము ध्रुवीक अभी प्रवर्तन प्रेमंटे अ साधारण मनुष्य मध्य उड़े आकर्षण प्रेम अटार ने का वे आेम ग अर्थमईना वीलू మా ఇండియన్స్ భారతీయులు అని చెప్పి ఫారినర్స్ వచ్చారు ఉదాహరణకి మనం పనిచేస్తున్న చోట ఫారినర్స్ వచ్చారు ఫారినర్స్ అంటే మనం కొంచెం దూరం పెట్టవచ్చు లేకపోతే ఫారినర్స్ లో ఉదాహరణకి ఏమనుకోమాకని కొందరు నల్లగా ఉంటారు ఆఫ్రికా దేశాల నుంచి మనకు కొంచెం ఏదో అనిపించవచ్చు కాక అయినా సర్వ్ చేయాల్సిందే కదా కొందరు తెల్లగా దేవకన్యల్లాగా దేవతా పురుషుల్లాగా ఉంటారు అయినా వాళ్ళని సర్వ్ చేయాల్సిందే భేదభావం మన కంట్లో చూపులో మాటలో ఉండకూడదు కదా అని నేను చెప్తున్న పాయింట్ ప్రేమ అంటే ఏమిటి అరే వాళ్లందరూ ఇలా రావటం వల్లనే కదా టూరిజం పెరిగినందువల్ల కదా మన హోటల్ క ఆదాయం మన ప్రాంతానికి ఆదాయం ఈనాడు పది టేబుల్స్ లో ఉన్నటువంటి మన హోటల్ భోజనం కొత్త బిల్డింగ్ కడుతున్నారట యాభై టేబుల్స్ తో అవునా రోజు ఐదు మందికి భోజనం పెట్టేటువంటి చోట మనకు అవకాశం ఉండేటట్టుంది అని అలా ప్రేమ అంటే అది అర్థం అక్కడది అవునా అలాంటి ప్రేమతో మనం సర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎఫెక్టివ్ సెల్లింగ్ స్కిల్స్ వస్తువులు ఉదాహరణకి అనేది వచ్చారనుకోండి ఏదో అడిగారు ఏముంద మురుకు పటరా సార్ ఫ్రెష్ హాట్ గా ఉంది సగ్గు బియ్యం పకోడీలండి సగ్గు బియ్యం పకోడీలా ఏమర్థమైంది మీకు అంటే నేను ఎప్పుడు వినలేదని మీకు అర్థమైంది అంతే కదా సాధారణంగా పకోడి అట్టా చేస్తారమ్మా శనిగపిండి ఉండాలి శనిగపిండి లేకుండా పకోడీలు ఎవరైనా చేస్తారా చెయ్యరు మీ పాయింట్ అర్థమైందా ఒక్కోదానికి ఒక వస్తువు అవసరం పకోడి అంటుంది వెంటనే శనిగపిండి పడాలి ఉల్లిపాయలు పడాలి పచ్చిమిర్చి కరివేపాకు అంటే ఇప్పుడు ఏమిటి ఇప్పుడు అరటికాయ బజ్జీ చేస్తే అరటికాయ బజ్జీ ఉత్తగా ఉల్లిపాయతో చేయొచ్చు ఆలుతో చేయొచ్చు ఇంకేదేంతోన చేయొచ్చు సగ్గుబియ్యంతో మనం స్పెషల్గా చేసాము అంటే అర్థ చెప్పగలగాలమాట ఇప్పుడు మీరు అని సార్ ఈ ప్రాంతంలో స్పెషల్ అండి సగ్గుబియ్యం బజ్జీలు ఉదాహరణకి ఏమన్నాయా మురుకు పట్ల సార్ ఒక్కటి శాంపుల్ ఇస్తాను తినండి అంటే నా నేను ఎంత ప్లీజ్ అయిపోతాను నేను ప్లేట్ బట్టరా అని అడుగుతాను తర్వాత ఇప్పుడు మీరు ఏదో తయారు చేశారు ఇంత తయారు చేశారు పది ప్లేట్లకు ఇరవై ప్లేట్లకో వస్తుందోనా ఒక శాంపుల్ చూడండి సార్ మీరు మీ ముడుకు తీసుకొస్తారు ఒక శాంపుల్ చూడండి నాది కూడా ఒక ప్లేట్ బట్టయ్యా అంటారు అది తేడా ఇప్పుడు ఇదంతా చివరికి వాడు ఏదో టిప్పు ఇవ్వబోతున్నాడు ఎక్కువ ఇస్తాడు టిప్పు కోసమని కాదు పని చేయటంలో మనం చూపించవలసినటువంటి నైపుణ్యము ప్రేమ అది బీయింగ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్ ఇందా చెప్పాను నేను పది మందితో కలిసి పనిచేయడం గురించి టైం మేనేజ్మెంట్ గురించి మళ్లీ ప్రస్తావన చేయబోతున్నాను స్ట్రెస్ చెప్పేశాను కాన్ఫ్లిక్ట్ హ్యాండిలింగ్ స్కిల్స్ గొడవలు వస్తుంటాయి కోట్లాట్లు వస్తుంటాయి ఏదో అవునా చాలా హరి వెళ్తూ ఉంటారు ఈయన చేయి ఆయనకు తగిలింది ఆయన ఫెయిల్ అయిన కింద పడతారు ఏమవుతుంది గొడవలు వచ్చేస్తాయి ఏం చేయాలి అందుకని చాలా చోట్ల మీరు డోర్స్ అటు ఇటు ఓపెన్ అయ్యే డోర్స్ ఉంటాయి అవునా మీరేం చేస్తారు ఇట్లా పట్టుకుని వెళ్లడు ఇట్లా వచ్చి ఇట్లా అనుకుని ఇట్లా ఎంటర్ అవుతాడు అంటే దీనివల్ల ఏమి ఎదురకుండా పొరపాటినవడన్నా వస్తు ఉంటే వాడు నా వీపుకు తగులుతాడు కాని నా చేతిలో ఉన్న ట్రేకు తగలడు ఏమైంది దానివల్ల వస్తువులు పడిపోయే ప్రమాదం ఉండదు ఇప్పుడు నువ్వు నిదానంగానే వస్తావు అతను నిదానంగానే వస్తాడు కాని వస్తువు పడిపోకుండా ఉండేటువంటి జాగ్రత్తను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ టీమ్ బిల్డింగ్ కెరియర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఆఫ్ యువర్ సబార్డినెన్స్ రేపు పొద్దున ఒకరు టెన్త్ చదివి వచ్చారనుకుందాం ఒకరు ఎనో బీకామ్ చేసి ఎంబీఏ చేసి వచ్చారని చెప్పని అనుకుందాం అనుకోకుండా ఒక పరిస్థితి అప్పుడు ఏం చేయాలి నీవు పైకి రావడానికి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి నీతో ఉన్నవాళ్లు కూడా పైకి రావటానికి నిర్ణయించుకోవాలి నేను బీకామ్ చదివి ఎంబీఏ చేశాను నువ్వు టెన్త్ ఇద్యావు కదా ఓపెన్ యూనివర్సిటీ వచ్చారు నువ్వు బీఏ చేయచ్చు నేను నేర్పిస్తా మీకు అర్థమవుతుందా నువ్వు బాగుపడు సాధారణంగా మనలో ఇతరులు బాగుపడితే మనకు నష్టం అనుకునేటువంటి ఒక తత్వం ఉంటుంది దాని నుంచి బయటపడండి పది మందికి మీరు సహాయం చేస్తే పరమాత్మ ఏ రూపంలో మీకు సహాయం చేస్తాడో మనకు తెలియదు అందుకని మనకు తెలిసిన దాంట్లో మనం నేర్పించడానికి సిద్దపడటానికి రెడీగా ఉండాలి అవునా సరే టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్ నేను మళ్లీ చెప్తూనే ఉన్నాను వాయిస్ ఆఫ్ స్కిల్స్ ఆర్ నెరీ ఇన్ ది వర్క్ ప్లేస్ అంటే ప్రీ రిక్విజిట్స్ ఫర్ సక్సెస్ అని చెప్పారు పెద్దలు అంటే జీవితంలో విజయం సాధించాలి ఉద్యోగంలో విజయం సాధించాలని గనకనుకున్నట్లయితే సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే మనం ఇంతసేపు మాట్లాడుతున్నామో ఇవి లేకుండా మీరు జీవితంలో విజయాన్ని సాధించలేరు అంటే ఏమిటి నాకు మొదటి నుంచి అంతేసారి చిన్నప్పటి నుంచి చాలా కోపం నాకు తగ్గించుకోవాలి ఉద్యోగానికి వచ్చినప్పుడు నువ్వు కోపాన్ని తగ్గించుకోవాలి ోత్ హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రావాలి సార్ నేను బ్రహ్మాండంగా వంట చేస్తాను సార్ నిజమే మాట తీరు సరిగ్గా లేదు చిన్న పాయింట్ చెప్తాను ఒక ప్రాంతంలో ఏకవచనం ప్రయోగిస్తే కోపాలు వస్తాయి ఒక ప్రాంతంలో చాలా గౌరవంగా మర్యాదగా పిలుస్తారు మీకు తేడా తెలిసింది కదా కానీ ఈ ప్రాంతంలో ఏకవచనంలో సంబోధిస్తే అమర్యాద చేసినట్టు కాదు ఆత్మీయత కూడా నాకైనా చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి ఇక రారా అంటాను రారా అంటే ఎంత ప్రేమతో రమ్మన్నట్టు అదే నేను పొగరగా రారా అక్కడ ప్రేమ కనబట్టం లేదు మీకు మీకు అర్థమైంది అనుకుంటున్నా అలా పరిస్థితులు అర్థం చేసుకోండి మీ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అనేదే స్టాండర్డ్ అని మరొకటి ఉండటానికి వీలేదని మీరు భావించకూడదు మీకు హార్డ్ స్కిల్స్ అంటే బాగా వంట చేయగలిగే నేర్పడతాం ఉంటే ఉద్యోగం వస్తుంది కానీ సాఫ్ట్ స్కిల్స్ విల్ హెల్ప్ యూ టు అడ్వాన్స్ ఇన్ యువర్ కెరియర్ ఉద్యోగంలో జీవితంలో పైకి రావటానికి మీకున్న మామూలు సామర్థ్యాలతో పాటు మీకు సాఫ్ట్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు జీవిత నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి థింకింగ్ అండ్ ఫీలింగ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలాంటి ఆలోచనలుంటాయో అలాంటి భావాలు ఉత్పన్నమవుతాయి ఎలాంటి చర్య ఉంటుందో అలాంటి ప్రతిచర్య ఉంటుంది ఎదుటవాడు తిక్క ఉండవచ్చు మీరేమనుకోకపోతే ఒక పదేళ్లు పదిహేనేళ్లు సంసారాలు చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరో ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు చెప్పింది అర్థమైందా అంటే అర్థమేమిటి అయితే ఆయన డామినేట్ చేస్తాడు ఈవిడ అనిగమనిగుంటుంది లేకపోతే ఈవిడ డామినేట్ చేస్తూ ఉంటుంది ఆయన అనిగమనుగుంటాడు అది వాళ్ల సమస్య మన సమస్య కాదు మన సమస్య ఏమిటి అక్కడ ఇప్పుడు ఉదాహరణకి నలుగురు వచ్చారు అమ్మా ఆర్డర్ చెప్పండి ఆయన చెప్తాడు మీరున్నారు కదమ్మా చెప్పండి ఆర్డరు కుదరదు మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను ఆయన వచ్చిన తర్వాత కూడా ఏమే ఏం తింటావు అని అడుగుతాడు వాళ్ళిద్దరేదో మాట్లాడుకుని చెప్తారు ఓపిక కాగాల్సిందే అక్కడ లేదు మీరు ఆలోచిస్తూ ఉండండి లోపల మనుషులు తెస్తాను సార్ అని వెళ్లి మనుషులు తెచ్చిపెట్టండి ఎవరో చెప్పండి ఏం కావాలో మీకు బోధనానికా విసుగు ప్రదర్శిస్తే ఎట్టా నువ్వు విసుగు ప్రదర్శించకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి అవునా థింక్ పాజిటివ్ అండ్ బీ ఆఫ్ టు బీ నోన్ యాజ్ ఎ డైనమిక్ పర్సనాలిటీ చెప్పా కదా ఆ మొత్తం పది రోజుల యాత్రలోనండి పలానా ఊళ్ళో ఎక్సలెంట్ అండి మాట తీరు వ్యవహారం వంట వడ్డన రుచి ఎంత బాగుందంటే మళ్ళీ నేరుగా అక్కడికి వెళ్ళి తిరిగి వద్దామని నాకు అని అనేటట్టు ఉండవలే అది దృష్టిలో పెట్టుకోండి చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న జీవితంలో పైకి రాగలుగుతారు మన తప్పులే కాదు ఇతరుల తప్పుల నుంచి కూడా మనం నేర్చుకోవటానికి సిద్దపడవలే విమర్శను అంగీకరించవలే నిరంతరము కొత్తవి నేర్చుకుంటూ లేటెస్ట్ విషయాలతో ఉండవాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలా చోట్ల వంట చేసేస్తారు కదా వంట చేసిన తర్వాత ఆ ప్లేట్స్ లో ఇప్పుడు బొఫే మామూలుగా మన హరితలో ఉంటాయా బొఫేలు ఉండవనుకుంటా బొఫే బొఫే లేదు మీరేదో బొఫే అంటే వినుంటారు కదా విన్నారు కదా విన్నారు తిన్నారు విన్నారు తిన్నారు రైట్ బొఫే ఎలా ఉంటుంది ఓ పదిహేను డిషెస్ ఉన్నాయని అనుకుందా నా ఎవరు కారు పడిపోయి చూడు మీరెవరు అవస్థ కూడా మాకని నేను ఇస్తాను బొఫే ఖాయకి ఆ కవి తిన్నారా ఎప్పుడన్నా తిన్నావా నేను చెప్పు నాకు వంట అయిపోయిందయ్యా అక్కడ ప్లేట్లలో సర్ది పెట్టాలి ఎలా ఉంటుంది అరేంజ్మెంట్ అంటే కేవలం తీసుకొచ్చే దానిలో కుప్పలు పోసిపోతారా అదేంటి అలాంటి అరేంజ్ చేయటంలో ఉన్న ప్రత్యేక విషయాలేంటి స్వీట్లు ఒక సైడు ఐస్ క్రీమ్ ఒక సైడు వాటర్ ఒక సైడు సరే ఇది అరేంజ్మెంట్ అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకి కొన్నింటికి చేసిన తర్వాత పైన ఈ వెండితో చేస్తారే తరగంటది సిల్వర్ పేపర్ దాని వేస్తారు కొన్ని చోట్ల ప్లాస్టిక్ పేపర్ అవునా ఆ తర్వాత అంటే ఇప్పుడు కొన్ని చోట్ల లోపల కలిపి వేయొచ్చుగాక ఆ కొత్తిమీర ఏదైనా ఉంటే పైన స్ప్రింకిల్ చేస్తారు అంటే ఇది వంటలో ఒక భాగం కాదు వంట తర్వాత అందంగా అమెరికా నేను చెప్పే పాయింట్ అది ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో అప్డేటింగ్ ఇవ్వర్ సార్ जन हेल्थ कंपारीजन अंटे कांपटीशन अंटेटी रिट्री अंतरार्थमे हेलती अंत अन हेल्ती का अर्थम अटे इपड़ी नी क्य रूपये बाइजर मन अंडी साक्ष्यं ఆయన పావు కిలో చేస్తాడు నేను పావు కిలో చేస్తాడు రుచి చూసి ఏది బాగుందో చెప్పాలి సరేనా ఇది పోలికా ఉంది పోటి ఉంది కానీ హెల్తీ అన్హెల్తీ లేదు ఇక్కడ నేను ఇవాళ చేస్తాను రేపటి ఆయన ముట్టొద్దు చెప్పండి ఆయన మళ్ళీ చేయకూడదు అది ఏమనుకుంటున్నాడు నేను చేసి ఆ ఐటమ్ ఆయన చేయకూడదు అసలు జన్మలో మానవాలి నా ఎదురుకుండా ఐటెం చేస్తానని చెప్తాడా ఈ పోటీ ఏంటిది ఈ పోలికేంటిది అన్హెల్తీ అంటే శత్రుత్వాలు పెంచేటువంటి పద్దతితో మన వ్యవహారాలు ఉండకూడదు స్నేహాలు పెంచేటువంటి పద్దతిలో మన వ్యవహారాలు ఉండవలే ఇతరులతో చర్చలు ఇది కూడా సాఫ్ట్ స్కిల్స్ లో భాగమే ఎవరితో చెప్పాలి ఏం చెప్పాలనేటువంటిది ఆలోచించండి మీ యొక్క సమస్యలను తెలివి గల సహృదయులతో పంచుకోండి తప్ప తెలివి లేని మూర్ఖులతో పంచుకుని కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఎవరితో చెప్పాలి ఏం చెప్పాలి ఆ మైక్ పెళ్లైంది ఏమా అత్తారింట్లో అందరికీ కొన్ని రకాల సమస్యలుంటే ఉండవచ్చు పక్కింటోళ్లతో అత్తారింటి సమస్యలు చెప్తే కొంపలు అంటుకుంటాయి అవునా కదా ఇంటికొచ్చి అమ్మతో చెప్పుకుంటుంది అక్క చెల్లెలు ఉంటే చెప్పుకుంటుంది మేనత్తనో ఎవరో ఉంటే పెద్దమ్మనో చిన్నమ్మనో ఉంటే చెప్పుకుంటుంది అంటే ఎవరితో చెప్పుకుంటోంది తన మీద సదభిప్రాయం ఉండి తన కాపురాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులతో చెప్పుకుంటోంది తప్ప పక్కింటి వాళ్లతో చెప్తే ఆ పక్కింటి వాళ్లు మీ అత్తగారు ముప్పై ఏళ్ల నుంచి పక్క పక్కన ఉన్నారు నువ్వు మీ అత్తగారు గురించి చెప్తే ఏమైనా వింటారా అంటే ఇప్పుడు అర్థమైందో ఉదాహరణ ఎందుకు చెప్పాను అదేమిటి సార్ మీరు అత్తాకోటల గురించి చెప్తున్నారంటే పంట గురించే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నలుగురు కలిసి ఉండాలి శుద్ధ దరిద్రుడు చాలా చోట్ల చూశారు ఇంత వాడేవాడు ఒకడు ఈయనకు చెప్తే ఈయన బావగారు అర్థమైందా చాలా చోట్ల ఇంత దరిద్రం అక్కడా చూడలేదా అంటాడు వెళ్ళి అంటే ఎవరితో మాట్లాడుతున్నావు ముందు వెనక చూసుకుని మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలి చాలా స్ట్రిక్ట్ అయ్యా అభ్యంతరం లేదు ఆయన చాలా స్ట్రిక్ట్ ఇంత దరిద్రుడి నేను థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్ ఇన్ కేస్ యూ వాంట్ ఏ కాపీ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్ నా ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను ఎవరికన్నా కావాలనుకుంటే రాసుకోండి మీకు ఇక్కడి నుంచి నేరుగా దొరికితే సంతోషం దొరకపోతే నాకు ఒక లైన్ సార్ ఇలా నిధంలో మేము పలానా తేదీనాడు ఐదో తేదీనాడు మేము ఈ ఉపన్యాసం విన్నాం ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు పంపండి అని రాస్తే మీకు పంపించేస్తాను క్లియర్ అది నా ఇమెయిల్ ఐడి రాసుకోండి విశ్వం డాట్ వంగపల్లి ఎట్ జీమెయిల్ డాట్ కాం టైం ఎంత అయిందర్రా ఉన్నవాళ్ళు నేను ప్లాన్ చేసుకుంటున్నాను అంతే అంతకంటే ఇంకేం రాసుకున్నారా నేను చెప్పా కదా ఇప్పుడు రూల్స్ ప్రొసీజర్స్ నేను తుమ్మిదే ఊడే ముక్కు లాంటి వాడిని ఇప్పుడు నాకు అభ్యంతరం లేదు మీరు నాకు రా లంచ్ అవర్ లో అడగండి ఆ గిరిబాబు గారిని ఎవరు అడుగుతారో మీరు కాపీ చేసుకుంటే నాకే నష్టం లేదు చేసుకోమని కదా కానీ వాళ్ళని అడగండి ప్రొసీజర్ ఎందుకంటే వైరస్ ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకోవడం కష్టం అదే రాసేసుకున్నారా Thank you.